బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లో మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము ఈ రోజు స్కై ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న సుజాత అక్క మనకి స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు ప్రైజ్ లో అక్క సిస్టర్ థ్యాంక్ యూ మనమందరము ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొందాము స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా మహాగనుడ సర్వోన్నతుడా మహిమ గల నాథండ్రి మహిమలో నివసించు వాడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ ఆత్మస్వరూపి అగ్నిస్వరూపి నీకే వందనాలు నాయన ప్రేమ స్వరూపి వి సత్య స్వరూపి వి స్వరూపి నీకు వందనాలు ప్రభ నా తండ్రి నీ గొప్ప కార్యంలో ప్రభ నా తల్లి ప్రభ ఈ రీతిగా మమ్మల్ని పిలిచిన దేవుడవు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ యొక్క పిలుపుకు లోబడి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటకు ప్రభా ప్రేరేకను దయచేయండి పరిశుదాత్మ నడిపింపు చేత ప్రతి ఒక్కరిని మీరు ప్రభ అభిషేకించండి నా తండ్రి నీ వాక్కు చేత బలపరచండి ప్రభా నీ గొప్ప కార్యాలను చూచటకు మనోనేత్రంలో వెలిగించమని ప్రార్థిస్తున్నాం వినగల మనసు దయచియమని ప్రార్థిస్తున్నాం ఏసీ అన్న తండ్రి ఈ రాత్రి కాల సమయం ముందు బ్రహ్మ మమ్మలందరూ నీ ఇదిగా కూడుకుంటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు వేలాది వేల వందనాలు మా పట్ల మీరు చేసిన గొప్ప కారణాలను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి సాయంత్రకాల సమయం ముందు రానుయన బిడ్లందరూ మీరు నడిపించండి మహిమలో ప్రభాన తండ్రి నేను చూచుటకు ప్రభ ప్రతి ఒక్కరిని అతన్ని ఆయత్తపరచండి సిద్ధపరచండి సమర్పణతో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనటకు ప్రభ నేర్పించమని ప్రార్థిస్తున్నాం నా విమోచకుడ సజీవుడ రక్షకుడమైన సేయ గొప్ప కార్యాలను చూచుటకు ప్రభాన తండ్రి సాక్షులుగా మమ్మల్ని పీల్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క బిడన్ వారి సాక్షులుగా బలపరచండి మా సాక్ష్యంలను దీవించండి సాక్ష్యముల ద్వారా అనేకులు బలపరచుటకు ప్రభానతండి నీ కృపల జ్ఞాపకం చేసుకొని పరిచిదాత్మను నడిపింపు దయచేయమని యాద్రంతట్లో ప్రభా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ థ్యాంక్ సిస్టర్ థ్యాంక్ అక్క ప్రైజ్ లాడక్క మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ మనం పాట పాడతారు బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ ప్రైజ్ నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యానం నీలా పాపీకాయ ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యాన నీల పాపికై ప్రాణం పెట్టిన వారేవారు నీల పాపకై ప్రాణం పెట్టిన వారెవరు లోక బంగారము ధన ధాన్యాదులు నీతో సరితూగున లోక బంగారము ధన ధాన్యాదులు నీతో సరితు గుణ జీవనదులన్ని సర్వసంద్రాములుకటైయగసి నా నిక గలవ జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకట ఎగసిన నిన్ను తాక గలవ నీల జాలి గల ప్రేమ గల దేవుడెడి నీ వేగ మంచి దేవుడవు నీల జాలి గల ప్రేమ మంచి దేవుడవు నీతో సమేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీల పాపీ కై ప్రాణం పెట్టినవా రేవరు నీల పాపీకై ప్రాణం పెట్టినవా రేవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేషో కనీ పరిశుద్ధుడేడి పలు వేదాలలో మ్రత గ్రంథాలలో పాపమేషు కనీ పరిశుద్ధుడేడి పాప పరిహార్థము సిల్వ మరణ ముంది తిరిగి లేచినట్టి పాప పరిహారథ సిల్వ మరణ తిరిగి లేచినట్ దైవనరుడెవరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య నీ వేగ విమోచకుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య నీ వేగ విమోచకుడవు నీతో సమ ఎవరు నీలా నీలా క్షమించేదెవరు ఏ సయ్యా నీలా పాయి ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపీకాయ ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నేను వెదకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు తరచుగరే పీతిని నన్నేంతో సహించి క్షమించితివి నీకు గాయాలు తరచుగరే పీతివి నన్నెంతో సహించి క్షేమించి తీవి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీ వేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీ వేగ చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏసయ్యా నీలా పాకై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పా పీకై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమామెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు ఏ సయ్యా ప్రాణం పెట్టిన వారెవరు ప్రైజ్ లాట్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్ మన మధ్యలో ఉన్న దిలీప్ బ్రదర్ మనకు వాఖ్యానం చేస్తారు బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ ప్రైజ్ లాట్ బ్రదర్ సిస్టర్ అందరికి మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకుందాము మహాపరిషుధుడ మహోన్నతుడ గొప్ప దేవ కృపా కనికరం తండ్రి జీవం కలిగిన తండ్రి జీవాధిపతి మా ప్రభవ మా రక్షకుడవు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినైనా మమ్మల్ని విమోచించిన మా విమోచకుడవు తండ్రి పరలోకమందున్న దేవ వారునాథ సత్య స్వరూప తండ్రి నీకు వందనాలు స్తోత్రముల దేవ గడిచిన కాలమంతా దేవాతండ్రి ఈ దినం వరకు ప్రభాని కృపలోనైనా మమ్మల్ందరినీ మీరు కాచు కాపాడి తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభాని కంటి పాపవలే మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం కూడా తండ్రిని ఒక నూతనమైన కృప అనుగ్రహించి మమ్మల్ని సజీవ ఉంచి ఈ రీతిగా దేవాతండ్రిని సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామంలో ఉంటే అక్కడ వారి మధ్యను ఉంటానని చెప్పిన దేవుడు ఆ రీతిగా మీరే కృపాసత్య సంపన్నుడి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవా ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మహిమ పొందినారు వాక్యం ద్వారా ప్రభా స్వరం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడండి తండ్రి నా స్వనిత మీద స్వబుద్ధి మీద ప్రభు అని నేను తండ్రి నా ప్రవర్తన అంతటేంది నీ అధికారానికి లోపరుచుకుంటున్నాను నా స్థానంలో దేవ ఇప్పుడు నువ్వు ఉంటే వాక్యాన్ని ఏ రీతిగా నాయన మాకు ఉపదేశించినయన బోధిస్తావో తండ్రి అలా మిమ్మల్ని పోలినైనా ఇప్పుడు తండ్రి మీ స్థానంలో నేనున్నాను ప్రభానైనా అలా నాలో నువ్వు వాక్యాన్ని ఉపదేశించి బోధించినైనా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ సాత్వికముతో తండ్రి వాక్యాన్ని అంగీకరించే హృదయమునైనా ఆ వాక్యానికి తగినట్టుగానైనా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని పరిశోధించుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తాం ఎందుకంటే మీరు వినువారు మాత్రమయ్యండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా విని వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు ఎవడైనా నువ్వు వాక్యము వినువాడై ఉండి తండ్రి దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే వాడు అర్థంలో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడన్నా ప్రభ కాబట్టి ఎవడైతే వాక్యాన్ని విని తన క్రియ చే ఆ వాక్య ప్రకారంగా తన క్రియ చేస్తే వాడు ధన్యుడు అవుతున్నాడన్న ప్రభ కాబట్టి విన్న ప్రతి వాక్యాల ప్రకారంగా మేము జీవించటంకు సహాయం దయచేయమని హరితిగా విన్న ప్రతి వాక్యమునైనా మన హృదయం అనే పలక మీద రాసుకోవాలా మన ఉదయంలోనైనా నీ వాక్యాన్ని భద్రపరచుకోవాలా దేవానైనా కాబట్టి సహాయపడమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలో తండ్రి నీకు ప్రార్థించి దేవా నిన్ను అడిగి తండ్రి ఆమె ఫిబ్రిలకు రాసిన పత్రిక ఫిబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదో వచనము అలాగే ముప్పై తొమ్మిదో వచనము ఫిబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రికు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై వచనము ఇక కాలము బహు ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకునిటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము కాబట్టి ఇక కాలము కాబట్టి ఏ కాలం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నంటే మనముంటుంది యుగ సమాప్తిలో ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క రాకడ దినములు కాబట్టి ప్రభు యొక్క రాకడ సమయంలో మనమున్నాము కాబట్టి వచ్చేవాడెవరో మన అందరికీ తెలుసు ఏసుక్రీస్తు ప్రభు కాబట్టి వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును కాబట్టి ఈ వచ్చుచున్న దేవుడు ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే పేదలు చెప్తాడు అంతటా అందరూ మారు పొందాల ఎవరు కూడా నశించిపోకూడదు కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా ఉంటాడంట విశ్వాస మూలముగా జీవించను మనకు తెలిస్తే యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన అరణ్యంలో శోధింపబడినప్పుడు అపవాది చేత ఆ రాళ్ళను రొట్టెలు చేసుకోమని సాతాను ఆయనను ప్రేరేపించినప్పుడు దేవుడు ఎక్కడ కూడా ఆ శోధనకి ఆయన చూడండి ఒకటే మాట చెప్పాడు మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుణ్ణి నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతుడు కాబట్టి ఎందుకు ఈ వాక్యము దేవుడు చెప్తుందంటే అలాంటి విశ్వాసము మనం కలిగిన వారేమై అలాంటి వాక్యాన్ని బట్టి దేవుని యొక్క మాటను బట్టి ఎందుకంటే యసుప్రభు చెప్పిండు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము దప్పికగొనడు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచిన చనిపోయినను బ్రతుకును అన్నాడు కాబట్టి విశ్వాసము విశ్వాసానికి కర్త మన ప్రభు కాబట్టి ఆయన వైపు ఎవరైతే చూడగలుగుతారో కాబట్టి యశుప్రభు ఒక ఉపమానం రీతిగా చెప్పాడు మతైసు వార్త ఏడో అధ్యాయంలో నా మాటలు విని దాని చొప్పున చేయు ప్రతివాడును వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును వాన వచ్చినా వరద వచ్చిన గాలి విసిరినా అది ఏ మాత్రము దానికి ఏం కాదు కానీ నా మాట విని దాని చొప్పున చేయకుండా ఉన్న ప్రతి ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిహీనుని పోలి ఉండును అన్నాడు అంటే వాన వచ్చినా వరద వచ్చిన గాలి విసిరిన దాని పాటు మరీ గొప్పదన్నాడు కాబట్టి దేవుని మాటలు విన్న మనము ఆ దేవుని పట్ల నమ్మకము కలిగి ఆ దేవుని పట్ల విశ్వాసము కలిగి ఆ దేవుని అందు నిరీక్షణ కలిగి అది కష్టమైన శ్రమైన ఇరుకైనా ఇబ్బందైనా అది ఎలాంటి స్థితి అయినా మనమున్న పరిస్థితి ఎలాంటిదైనా కానీ మనము ఏ మాత్రము కూడా వెనుకకు తీయకూడదు ఏ మాత్రము కూడా మనము వెనుకకు తీయకూడదు కాబట్టి అలా వెనుకకు తీసిన వారి పట్ల దేవుని ఆత్మకు సంతోషం ఉండదు చూడండి మనము ముందు దేవుని ఆత్మ ఎందుకు సంతోషం ఉండదు అని చూడాలంటే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు చూడు పాత నిబంధనలో ఆయన తండ్రిగా ఉన్నాడు కొత్త నిబంధనలో ఆయన కుమారుడిగా వచ్చి ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు కాబట్టి వెనుకకు తీసిన దాని గురించి తండ్రి సాక్ష్యమిచ్చండు అలాగే కుమారుడు సాక్ష్యమిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు చూడండి ఇరిమ గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై వచనం చూస్తే నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలును గురించి కాని బలునులను గురించి కాని నేను వారితో చెప్పలేదు అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి చితిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందను మీరు నాకు కుమారులై ఉందరు మీరు నాకు జనులై ఉందరు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం మీరు నడుచుకునిడి అయితే వారు వినకపోయిరి అంటే నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదన్న దాని గురించి చూస్తున్నాం అలా వెనుకకు తీసితే నశించుటకే మనం అనేదాన్ని చూస్తాం అంటే ఈ రెండు ప్రవచనాలకు బట్టే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ముందు ఆయన ఆత్మకు ఎందుకు సంతోషం ఉండదు అనేది మనం తెలుసుకోవాలా అలా వెనుకకు తీయడం వల్ల మనం ఎందుకు నశించిపోతున్నాము అనేది తెలుసుకోవాల కాబట్టి దేవుడు అంటున్నాడు ఐగుప్త దేశము నుంచి దేవుడు ఎలాంటి దహన బలుల గురించి గాని ఆయన ఆజ్ఞ ఇయ్యలేదు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏందంట మీరు నా మాటలు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడినయ్యుందును మీరు నాకు జనులయ్యుందు అంటున్నాడు మనందరికీ తెలుసు అబ్రహాము వృద్ధాప్యంలో చూడు దేవుడు ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు తాను ప్రేమించిన ఇస్సాకును దేవుడు బలి అర్పించమన్నప్పుడు అబ్రహము ఎక్కడ కూడా దేవుణ్ణి ప్రేమించిన అబ్రహాము ఏం చేసిండు దేవుని మాట విని అంగీకరించి తన కుమారుడైన ఇస్సాకును ఆయన దేవునికి అర్పించడానికి ఎక్కడ కూడా ఆయన వెనుక తీయలేదు అందుకు తన పేరును కూడా అబ్రహాము దేవుడుగా మార్చుకున్నాడు ఎందుకంటే అబ్రహాము నా మాట వినినవాడు నా ఎదుట విశ్వాస మూలముగా జీవించిన వాడు కానీ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంట చూడండి అయితే వారు వినకపోయిరి చెవి ఒగ్గకకుండిరి ముందుకు సాగక వెనుక దీయచ్చు ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంట పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడు ఎందుకు పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించుతున్నారని ఎందుకు చెప్పిండంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపము నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి యేసుక్రీస్తు ప్రభు ఎట్లయితే మన పాపముల నిమిత్తము లేఖనాల ప్రకారం ఆయన మృతి పొంది సమాధి చేయబడి ప్రభు ఎట్లయితే లేఖనాల ప్రకారంగా ఆయన మూడో దినానం లేపబడ్డాడు నువ్వు ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందడం అంటే ఆయనతో పాటు నువ్వు కూడా సిలువ వేయబడడం ఆయన ఎట్లా పాతి అలా నువ్వు కూడా పాతి ఆయన ఎట్లా మూడో దినాన లేచిండో నువ్వు లేచిన అంటే నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా మారినవాడు అంటే నీ పాత స్వభావం అంటే ప్రచీన స్వభావము మనలో కనిపించకూడదు అందుకు పౌలంటాడు మీ చిత్త వృత్తి నీతి యూ యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును కలిగొండమని చెప్తాడు అంటే ఈ రోజున్న దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు దేవుని మాట వినకుండా దేవుని యొక్క మాటకు చెవి అగ్గకుండా సాగవలసిన వాళ్ళు వెనుక తీయచు తమ ఆలోచనలను బట్టి ఎట్లా ఉన్నారంట తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము ఈ పదము మీరు బాగా రాసిపెట్టుకోవాలా ఇక్కడ తండ్రి ఇదే సాక్ష్యమిస్తాడు కుమారుడు ఇదే సాక్ష్యమిస్తాడు పరిశుద్ధాత్ముడు ఇదే సాక్ష్యం ఇస్తాడు ఎవరి గురించి ఏర్పరచుకొనిన వారి గురించి దేవుడు ఏర్పరచుకొనిన వారి గురించి ఇస్రాయేలీల గురించి ఇప్పుడు ఆ రోజు ఇరిమియా కాలంలో ఉన్న వాళ్ళు ప్రకృతి సంబంధమైన ఇస్రాయేలీలు ఇప్పుడు మనమందరము యేసుక్రీస్తు ప్రభు కృప వల్ల మనమందరము అంతరంగమందు యూదులుగాను ఇస్రాయేలీలుగా మారిన వాళ్ళం ఈరోజు ఆ రోజున్న ప్రకృతి సంబంధమైన ఇస్రాయేలీల గురించి దేవుడు మాట్లాడట్లేదు ఈరోజు ఆత్మ సంబంధమైన ఇస్రాయేలీలుగా యూదులుగా మారిన వారి గురించి మాట్లాడుతున్నాడు అంటే మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఎలా ఉన్నారంట దేవుని మాట వినకపోయిరి చెవియొగ్గక ఉండిరి ముందుకు సాగక వినుక దీయొచ్చు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించుచూ నడుచుచూ వచ్చిరి మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయచూ వచ్చిన నేను అనుదినము పెందలకాడ లేచి ప్రవర్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని ఈరోజు దేవుడు మాట్లాడలేదా ప్రతి దినము దేవుడు తాను ఏర్పరచుకునే వారి చేత ప్రతి దినము దేవుడు మనతో మాట్లాడట్లేదా వింటున్నామా అరితిగా దేవుని మాటకు చెవి అసలు ఇందులో జాయిన్ అయిన మనము శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నామా లేదు ఈరోజు మీ మనస్సాక్షులను బట్టి మిమ్మల్ని బట్టి మీరు పరిశీలించుకోండి దేవుడుకు తెలియదా ఎందుకు దేవుడు పెందలకాడ లేచి తన ప్రవక్తలైన సేవకులను పంపిచి ఎందుకు చెప్పాలా నువ్వు ఆయన మాట వినడానికి ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ దేవుని యొక్క చిత్తాన్ని నీ పట్ల ఆ ప్రభు యొక్క ప్రణాళికను నువ్వు గ్రహించడానికి గ్రహించగలుగుతున్నామా ఇలాములాగా గుడ్డివారం అయిపోయినావు ఇలా చేసిండు నోరు లేని మాట్లాడుతుంటే కూడా వివేచించలేని అవివేకిలాగా మారిపోయిండు ఈరోజు లేరా ఎందుకంటే దేవుని సన్నిధి అంటే దేవుని వాక్యం అంటే మనుషులకు కాలక్షేపం అయిపోయింది ఒక ఆచారం అయిపోయింది వాళ్ళు నమ్మకం కలిగిన వారి పట్ల విశ్వసించేది మిగతా వాళ్ళు విశ్వసించే రీతిగా లేదు భయం లేదు ఇది దేవుని వాక్యమే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నవే అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే అక్కడ దేవుడు ఉంటాడని నమ్మే నువ్వు ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటే నువ్వు ఉంటావా నిర్లక్ష్యంగా ఉంటావా దేవుని స్వరము దేవుని వాక్కుని వద్దకొస్తే వినకుండా చెవి దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటామా లేరా ఈరోజు ఆ రీతిగా అజాగ్రత్తగా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా లేరా దేవుని ఎదుట చూడండి ఇలా ఉన్న ఎవ్వరు కూడా నశించుటకు వెనుకు తీసిన చూడండి మీరు నా మాట వెనక ఉన్నారు చివి ఉన్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొని వారు తమ పితరుల కంటే దుష్టులైరి ఎవరు సాక్షమిస్తున్నారు ప్రవక్త సాక్ష్యమిస్తుండ దేవుడు సాక్షమిస్తుండ ఈరోజు వినగలుగుతున్నారా మెడ ఉంచుతున్నారా మెడ ఉంచడం అంటేంది వినయం దేవుని ఎదుట సాగిల పడడం మన జీవితంలో అయ్యా ఈ వాక్య నా జీవితం లేదయ్యా అని నువ్వు పశ్చాత్తాప పడే నీ మెడను దేవుని ఎదుట ఆయన పాదాల ఎదుట ఆ ఇరవై ఆ ఇరవై నలుగురు పెద్దల కన్నా నువ్వు గొప్పవాడివాళ్ళే దేవుని సింహాసనం అందు కూర్చున్నప్పుడు దేవుడు వాళ్ళ కిరీటాలు కింద పెట్టి వాళ్ళందరూ దేవుని ఎదుట సాగిలపడ్డారు వినయం చూపిస్తున్నారు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు ఘనపరుస్తున్నారు ఈరోజు నీవు అలా దేవుని ఎదుట మెడను ఉంచుతున్నావా నీలో పశ్చాత్తాపం ప్రతి దినం కలుగుతుందా నీ జీవితాన్ని మార్చుకోగలుగుతున్నావా ఎందుకు రావాలా దేవుని సన్నిధికి దేవుడు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి ఇదేదో నేనేదో ప్రేరేపించబడి ఉద్దేశంతో చెప్పిన వాక్యం కాదు ఇది మనుషులను బట్టి పైరూపాలను బట్టి చూస్తే ఇది మీకు ఎప్పటికీ అర్థం కాదు ను నిజంగా క్రీస్తును ప్రేమించేవాడివైతే క్రీస్తును పోలి నడుచుకున్న వాడివైతే క్రీస్తు యొక్క మనసు కలిగిన వాడివైతే క్రీస్తు యొక్క ఆత్మ నీలో కలిగిన వాడువైతే నీకు దేవుని హృదయం ఏంది దేవుని మనస్సేంది మనుషులను బట్టి ప్రేమించే మనుషులను బట్టి వెంబడించి అనుసరించి విని వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయాలు నాకు దగ్గరగా లేవు దూరంగా ఉన్నాయన్నాడు దేవుడు యశుప్రభు లేడో వాళ్ళలో ఎందుకంటే వాక్యాన్ని బట్టి వారి జీవితాలను బట్టి వారు పరిశీలన చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడి జీవితాలు సరిచేసుకునే భక్తులు లేరు ఈరోజు అందరూ భక్తిహీనులు పై రూపము ఒకటి లోపల ఒకటి కపటదారులు అన్నట్టు వేషదారులు తయారైపోయినారు నువ్వు కపటము వేషముతో ఉన్నవేమో ముసుకుతో ఉన్నవేమో దేవుడికి తెలుసు అందుకు దేవుడు చూడండి నీవు ఈ మాటలన్నీయురిమయ గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తర మీయరు ఇది ఆ రోజు ఇస్రాయేలీలు కాదు ఈ రోజు ఇస్రాయలీలు అలానే ఉన్నారు ఎవడు అంగీకరించరు ఎవడు కూడా దేవుడు పిలిస్తే స్పందించరు వాక్యాన్ని బట్టి వారిని బట్టి ఎవడు కూడా పరిశీలన చేసుకోడు నీ జీవితం మారినప్పుడు నువ్వు దేవుని ప్రకారంగా నడవనప్పుడు నువ్వు దేవుని విధానం తెలుసుకోలేనప్పుడు దేవుని సన్నిధిలో ఉండడం అందుకు తిమోతి పత్రికలో పౌలు పైకి భక్తి ఉంటారు ఎక్కడ కూడా దేవుని శక్తి ఆశ్రయించరు ఎందుకంటే ఏ రోజు కూడా వారు దేవుని మాట వినినవారు కాదన్నట్టు ఏ రోజు కూడా దేవుని మాట వినడానికి చెవి యోగ్యనులు కాదన్నట్టు అర్ధ గంట నలభై నిమిషాలు కూడా వినలేని స్థితికి నీ చాతి నీ చాతి స్థితికి ఈరోజు క్రైస్తవులు అంతకంతకు దిగజారిపోతున్నారు ను దేవుని మాటే వినలేని ఆసక్తిలో నడుగి నువ్వు దేవుని ఇష్టాన్ని ఎట్లా నెరవేరుస్తావు నువ్వు దేవుని ఆజ్ఞలు ఎట్లా గైకొని పాటిస్తావు ఎక్కడ నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉంటుంది ఇలా దిగజారిపోతున్నారు ఎందుకంటే దురద చెవులు ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు దురద చెవులు అనుకూలంగా ప్రకటిస్తే వింటారు కథలు చెబితే కామెడీలు చేస్తే వాక్యాన్ని ఉన్నదాన్ని బట్టి చెబితే ఎవ్వడి చెవి కూడా వినడన్నట్టు అట్లా అపహాసకులు తయారైపోయినారు చూడండి ఇర్మయా గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము వీరు తమ దేవుడైన యోహోవ మాట వినని వింటే మన జీవితాలు నిన్నున్నట్టు ఈ రోజు ఉండవు ఎందుకంటే ప్రతి దినము నువ్వు ప్రతి దినం నీ జీవితంలో మార్పు మనలో ఉన్నాయా ఆ మార్పులు కొన్ని నీ ఇంటి వారో లేదా నీ తోటి స్నేహితులో నీ తోటి సేవా కోసంలో నీ గురించి చెప్పేలాగా నీ జీవితంలో మార్పు ఏం విన్నావు నువ్వు దేవుని మాట ఇన్ని రోజులు ఉండి కూడా ఏం మార్పు జరిగింది నీ జీవితంలో ఇది కపటము కాదా ఇది వేషధారణ కాదా ఈ రోజు అలాంటి కపటలు వేషధారులు అందుకు పేతరు అంటాడు ప్రభు దయాళని మీరు రుచి చూసి తెలుసుకుంటే సమస్తమైన దుష్టత్వాన్ని కపటము వేషధారణ మానుకోండి అన్నాడు చూడండి కనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము వీరు తమ దేవుడైన యహోవ మాట విననివారు వారు శిక్షకు లోబడనులని అంటే వెనుకకు తీస్తే నశించిపోతామే వెనుకకు తీస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడే అనే భయం లేని భక్తిహీనులు అవిధేయుల్ అందుకు దేవుడు అంటున్నాడు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోట నుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించు తరము వారిని యహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సీయోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకునుము అంటే ఆత్మకు సంతోషం ఉండదని చెప్పింది కదా పౌలు నా ఎదుట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతను నా ఆత్మకు సంతోషం ఉండదంటే దేవుడు చెప్తున్నాడు ఇరిమియా గ్రంథము ఏడాధ్యాయం ఇరవై తొమ్మిదిలో తనకు కోపము తెప్పించు తరము వారిని విశ్వాసం లేని తరమిది అందుకు మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసాన్ని కనుగొనున లేదు వాక్యాన్ని బట్టి దేవుని బట్టి ఉండే విశ్వాసం లేదు భక్తి లేదు కాబట్టి యుహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సీయోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనము వాటిని పారవేయము చెట్లు మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము అంటున్నాడు ఇది ఎవరు సాక్ష్యమిస్తున్నాడు తండ్రి ఎందుకు వాళ్ళు నా మాట వినినవారు కాదు శిక్షకు లోబడని వాళ్ళు కాదు ముందుకు సాగవలసిన వాళ్ళు వెనుకకు తీస్తూనే ఉన్నారు అయినా పెందల లేచిన సేవకులను ప్రవక్తలను పంపించినా కూడా వాళ్ళు వినకపోతే అంతగా భ్రష్టులైపోయినారు తమ పితరుల కంటే దుష్టులైపోయినారు అంటే దుష్టిని స్వభావం అంటే అపవాది పాపము చేయివాడు అపవాది సంబంధి చూడండి ఇది తండ్రి సాక్ష్యమిస్తున్నాడు చూడండి మతాయిస్ వార్త అధ్యాయము పదో వచనంలో ఇప్పుడు కుమారుడు సాక్ష్యమిస్తున్నాడు చూడండి మతైసు వార్త అధ్యాయం పదో వచనంలో తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నవని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్ల పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు చూడండి మత వార్త పదమూడు అధ్యాయం పన్నెండో వచ్చినము కలిగిన వానికే ఇయబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియూ చూడరు చూస్తున్నారు కానీ చూడరంట వినుచుండియూ వినకయు గ్రహింపకయు ఉన్నారు ఎవరు దేవుని బిడ్డలు ఇది ఘోరాతి ఘోరమైన పాపం ఇది ఎంత నీచమైన పనిది దౌర్భాగ్యమైన పని నువ్వు చూసి కూడా నీ స్థితిని మార్చుకోలేని స్వభావం విని కూడా నీ స్థితి తెలుసుకొని కూడా గ్రహించలేని స్వభావం ఈరోజు లేరా దేవుని బిడ్డలు చూడండి ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను ఎందుకు ఉపమాన రీతిగా బోధించాలా నువ్వు చూడాలని నువ్వు వినాలని నువ్వు గ్రహించాలని మనసు తిప్పుకొని దేవుని తట్టు తిరగాలని నీ స్వభావాన్ని వదులుకోవాలని నీ పాపాలు విడిచిపెట్టాలని నువ్వు దేవునికి లోబడని అవిధేత జీవితం అపవిత్రమైన జీవితం శరీర సంబంధమైన జీవితం పెట్టాలని ఈ ఉపమానాలు బోధిస్తుంటే కానీ జనాలు ఎట్లా ఉన్నారు చూచిచుండి కూడా చూడలేని దౌర్భాగ్యులు అన్నట్టు వినుచుండి కూడా విని గ్రహించలేని స్థితికి తయారైపోయినారు ఎన్ని వాక్యాలు దేవుడు మనతో మాట్లాడాడు మనలో మార్పు ఉందా నీ జీవితంలో ఏమన్నా మార్పు ఉందా అలా మార్పు నీ ఫలం కనిపిస్తుంది నీ క్రియ కనబడుతుంది అన్నట్టు నువ్వు ముందుకు సాగిన వాడు చూడండి ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుతున్నాను ఎందుకు వీళ్ళు ముందుకు సాగాల వినుకకు తీయకూడదు వీళ్ళు నా ఉద్దేశాన్ని గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని అంటే దేవుడు అన్నాడు కదా వారు వినుచుండి వినక ఉన్నారు చెవి ఒగ్గకుండిరి పాత నిబంధనలో చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు అదే దేవుడు కుమారుడిగా మాట్లాడుతున్నాడు దేవుళ్ళలో మార్పు లేదు మనలో మార్పు మన జీవితాల్లో స్థిరం లేదు మనలో నిలకడలేదు మన విశ్వాసంలో నిలకడలేదు మన భక్తిలో నిలకడలేదు మనం దేవుని పట్ల జీవించే జీవితంలో నిలకడలేదు కానీ దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండేవాడు మారని దేవుడు మార్పు దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఎన్ని తరాలు దేవుడు చూసాడు ఇంకా రాబోయే ఎన్ని తరాలు చూస్తాడో తెలియదైనా సర్వాధికారి కదా సమస్తమును కలగజేసిన వాడు కదా ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కొవి ఉన్నది అది హృదయ కాఠిన్యం తాత నిబంధనలు అదే చెప్పండి కదా ఎందుకు లేదు ఈరోజు పశ్చాత్తాపడే హృదయాలు లేవు విరిగి హృదయం లేదు యథార్థమైన హృదయం లేదు విశ్వాసము కలిగిన హృదయం లేదు హృదయాలు కఠినపరుచుకుంటున్నారు నీ స్థితిని చూపించే ద్వేషిస్తున్నారు నరహంతకులున్నారు ఆ నరహంతుకులకు ఏమవుతుందో కూడా ఈరోజు నువ్వు తెలుసుకోవాలా ఎవడిని దేవుడు వదిలిపెట్టడు మనం అనుకోవచ్చు ఆయన ప్రేమ గల్ల దేవుడు చూపించిండు ప్రేమ ఆ ప్రేమ నీకు దేవుడికి చేతగానేది కాదు నీ జీవితం మార్చుకోకుండా నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా నీవు నీ ఇష్టానుసారంగా దేవునికి కవితయిత చూపిస్తే దేవుడు ప్రేమించడు తనకు కోపం పుట్టు తరం వారిని దేవుడు విసర్జించిడు తాత నిబంధనలో వాళ్ళు నన్ను విసర్జించినారు కాబట్టి నేను వారిని విసర్జించి వాళ్ళని శ్రమల చేసినా అన్నారు దేవుడు మరలా దేవుడు వాళ్ళ పట్ల జాలిపడి క్షమించండి శ్రమ తర్వాత శత్రువులకు అప్పగిచ్చిన తర్వాత నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఈరోజు క్రైస్తవులకు అదొక విధానం అయిపోయింది అబ్రహాం సంతానం ఆ రోజు వాళ్ళు ఎట్లా శాస్త్రులు పరిచయలు దేమాగున్నారో ఈ రోజు మేము ఏం చేసినా ప్రభ మమ్మల్ని క్షమించు అంటే అయిపోతుందిలే మా ఇష్టానుసారంగా మేము తిరగొచ్చు ఇష్టానుసారంగా చేయొచ్చు ఎక్కడ కూడా వాక్య దేవుని ప్రకారంగా ఉండకపోయినా పర్వాలేదు మేము మమ్మల్ని క్షమించంటే క్షమిస్తల్లే అని దేవుణ్ణి ఈరోజు తీసుకొని విచ్చలవిడిగా ఉన్నారు అడ్డు అదుపు లేకుండా భయం భక్తి లేకుండా ఎక్కడ కూడా దేవునికి లోబడకపోతే నేను దేవుని పట్ల భయపడకపోతే నాకు శిక్ష వస్తుంది శ్రమ వస్తుంది నా పట్ల దేవుని ఉగ్రత అన్న భయం లేదు ఇది మీకు అనుకూలమా చూడండి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత వారి హృదయము క్రువ్వది వారి చెవులు వినుటకు మందములైనవి అదే నువ్వు వెళ్ళి చెప్పిన వాళ్ళు వినరయ్యా నా ప్రవక్తలను కాదు నా సేవకులను పంపించిన నేటి వరకు కూడా వాళ్ళు ముందుకు సాగవలసిన వాళ్ళు వెనుక దియుచు వచ్చిన వాళ్ళే ఈ రోజు లేరా క్రైస్తవులు భక్తిహీనులు ప్రార్థన చేసుకొని దేవుళ్ళు ఉంటే ఉన్నాం అనుకుంటున్నారే మా జీవితాలు వాక్య ఉన్నాయా మేము వాక్య ప్రకారంగా అని ఎవడు చూసుకోవట్లా ఎందుకంటే గుడ్డితనం చూడలేని స్థితికి గుడ్డి వాళ్ళు మీ మీ హృదయము పశ్చాత్తా పడదా రాదా ఆ హృదయంలో సాత్వికమైన హృదయం రాద తగ్గించుకుని వాక్యాన్ని అంగీకరిస్తారు కదా హృదయాలు ఎందుకు కోవినిలాగా మందపరుచుకుంటారు చెవులు ఎందుకు కఠినపరుచుకుంటారు వినలేని స్థితికి ఎందుకు తయారవుతారు వినకపోతే వచ్చింది నష్టం ఎవుడికి వినకపోతే దేవుడికి నష్టం అనుకుంటున్నావా చూపిస్తాడు చూపించే చివరి వరకు ప్రేమ అది నీకు అవకాశంగా మారి నువ్వు వినకపోతే ఎవడు దానికి కారకుడు నీ శిక్షకి నువ్వే పాత్రుడి రేపకాని దినం మనం దేవుణ్ణి విమర్శించడానికి ఏం చూడండి వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకున్నారు ఎందుకు చూస్తే నీ నీ జీవితం తెలుస్తుంది నువ్వు నడిచే నడత తెలుస్తుంది నీ ప్రవర్తన తెలుస్తుంది నువ్వు చేసే క్రియలు నీ హృదయ స్థితి నువ్వు ఆలోచించే ఆలోచనలు కానీ నీ కనులు ఏమైనాయి అంట మూయబడ్డాయి నీ చెవులు ఏమైనా అంట మందమైనవి అందుకు గట్టిగా దేవుడు అరిచినా కూడా వినలేనిపోయే స్థితి కనుక మీరు వినటం అందుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు ఇన్ని వాక్యాలు దేవుడు తన ఏర్పరిచిన సేవకుల ద్వారా మాట్లాడి విన్నమా వింటే ఏది ఆ ఫలం అంటాడు దేవుడు ఉందా ఫలం చూడండి ఈ దేవుని సన్నిధికి వచ్చి వింటే అద్దంలో చూసుకొని ఎందుకు అన్నాడు దేవుడు ప్రయోజనం ఏమీ లేదు దేవుని సన్నిధికి రావడం వల్ల ఈ మనం జాయిన్ అయ్యి మనలో ఎలాంటి మార్పు లేని జీవితాలు ఉండడం వల్ల వచ్చిన మెప్పేం లేదు దేవునికి వచ్చిన ఘనత కూడా ఏం లేదు ఎందుకంటే నువ్వు విని గ్రహించుకొని నీ మనసు మార్చుకొని దేవుని తట్టు తిరిగి దేవుని ప్రకారంగా ఉంటే దేవుని ఉద్దేశం జరిగినట్టు ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఆయన చిత్తమేందో జరిగినట్టు అట్లా వినకుండా గ్రహించకుండా దేవుని తట్టు తిరగకుండా నువ్వు నీ పాటికి నీ జీవితంలో ఉండి భక్తిహీనతలో ఉండి పాపంలో ఉండి అపవిత్రతలో ఉండి లోకంలో ఉండి దేవుని సన్నిధిలో ఉంటే నీకు తృప్తేమో గాని పరిశుద్ధాత్ముడికి దుఃఖమే చూడండి గనుక మీరు వినట విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకోరని ఏషయ్యా చెప్పిన ప్రవచము వీరి విషయమై నెరవేరుతుంది ఎందుకంటే వచ్చి చున్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు తీర్పు మనకి మనం చేసే ప్రతి క్రియలను బట్టి జీవగ్రంథంలో రాయబడతాయి అన్న సంగతి మనం మర్చిపోవద్దు ఏ దినమున ఏ జామున ఏ గడియనో మీ ప్రభు వచ్చిందో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండమన్నాడు మెలుకు జీవితం అంటే ఏంది నీవు నిందా రైతుడిగా ఉండాలా నీ మీద ఎలాంటి కలంకం ఉండకూడదు నీలో ఎలాంటి పాపం ఉండకూడదు నీకు ఇచ్చిన వస్త్రములను నువ్వు కాపాడుకోవాలా నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలా నీ పట్ల దేవుడు కలిగిన విధానము ఆ చేసే దాంట్లో నువ్వు చెప్పండి ఇవన్నీ మనం చేయగలుగుతున్నామా ఇలా నిజంగా దేవుని పట్ల మనం ఉన్నామా పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొని జాగ్రత్త పడని కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని వాక్యం మనకు తెలియదా తలాంతులు ఇచ్చిన ఒకడు ఏం చేసిండు భూమిలో పెట్టిన దేవుని రాజ్యంలోకి పోయిండ చూడండి ఎబ్రియలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనము ఇంతవరకు మనం ప్రభు మాట్లాడే వాక్యం ఒకటే ఆయన ఆత్మకు సంతోషం ఉండదు వెనుకకు తీసిన వారి పట్ల అనేదే చూస్తున్నాం ఇప్పుడు చూడండి ఎబ్రియలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచనము మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు తండ్రి చెప్పిండు కుమారుడు చెప్పిండు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నేడు మీరు ఆయన వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయాలను కఠినపరుచుకొనకుడి చూడండి ఏ సుప్రభేమో వాళ్ళ వాళ్ళ మనసు నా తట్టు తిప్పుకోవడానికి వాళ్ళ హృదయం క్రొవినది అన్నాడు తండ్రి ఏమన్నాడు వాళ్ళ హృదయమును చూడండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చదువుతున్నాడు మీ హృదయాలను కఠిన పరుచుకున్న కూడి అని కామన్ గా దేవుడు చెప్తుంది ఏంది హృదయాలు కఠినం వాక్యాన్ని ఒప్పుకోలేం గర్వ హృదయం అది అహముతో ఉంటదన్నట్టు మేము అబ్రహాం సంతానం కదా అన్నారు అప్పుడు అంటాడు ఆయన ఎవరు యోగన్ ఈ రాళ్ల నుండి కూడా దేవుడు అబ్రహానికి సంతానం ధీమాగా ఉంటారన్నట్టు ఇది మనకు మంచిది కాదు ఎందుకంటే అలా శాస్త్రులు పరిచయాలు అతిశయించి గర్వించి విర్ర వీగినారు కాబట్టే చెప్పినా కూడా వినలేని స్థితిలో చూడలేని స్థితిలో గ్రహించలేని స్థితిలో ఉండి చివరికి ఎక్కడికి పోతున్నారు నరకంలోకి పోతున్నారు నేడు మీరు ఆయన శబ్దమును వినిన శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరుచుకునకూడి చెప్పేవాడిని కఠినపరుచుకుంటే నీ జీవితము ముగింపు అయిపోతుంది అన్నట్టు టికెట్ కొనుక్కున్నట్టు ఎంట్రన్స్ టికెట్ ఎక్కడికి నరకానికి నశించిపోవడానికి దేవుని ఉగ్రత పొందుకోవడానికి చూడండి హిబ్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో నలభై సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి కావున నేను ఆ తరము వారి విసికి చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఇంతా కేసు విసికు పుట్టింది దేవుడికి కుమారుడికి విసికు పుట్టింది తండ్రికి విసుగు పుట్టింది పరిశుద్ధాత్ముడు కూడా చెప్ సాక్షమిస్తున్నాడు ఏమని కావున నేను ఆ తరము వారి విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలతో తప్పిపోచున్నారు చూడండి ఇరిమయా గ్రంథంలో అదే చెప్పింది కదా వాళ్ళ ఆలోచన చొప్పున వాళ్ళ దుష్ట హృదయం చొప్పున నడుచుకున్నారు కానీ నా మాట వినిన వారు కాదు నా మాటను అంగీకరించిన వారు కాదు నా మాటకు చెవి యోగిన వారు కాదు నమ్మకము వారిలో నుండి తొలగిపోయింది కాబట్టి మెట్టల మీద నువ్వు ప్రలాపవాక్యం ఎత్తమన్నాడు విసర్జించిన వారిని ఇప్పుడు నేను విసర్జిస్తున్నాను అంటున్నాడు చెప్పండి ఈరోజు మన హృదయ ఆలోచనలతోనే నడుస్తున్నామా దేవుని ఆలోచనలతో నడుస్తున్నాం దేవుని ఇష్టమైన పనులు చేస్తూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా మన ఇష్ట ప్రకారం ఉంటున్నామా తప్పిపోవడం అంటే ఏంది అనార్థం వెనుకకు తీయడం దేవుని మాట వినకపోవడం దేవుని ఆజ్ఞలు గైకొని చేయకపోవడం దేవునికి లోబడకపోవడం దేవుడంటే భయం లేకపోవడం ఎవ్వడు తప్పించుకోలేడు ఈ వాక్యము నీ నా జీవితంలో అందరి జీవితాల్లో నెరవేరుతుంది ఆ రోజు రొమ్ము కొట్టుకుంటే ఏం లేదు ఆ కొట్టుకునే రొమ్ము మీద ఈ రోజు కొట్టుకో దేవుని సన్నిధిలో సాగిలపడు నీ మెడ ఉంచు ఆ పడే పశ్చాత్తాపం మీద ఈ రోజు పడు బుద్ధి లేని వచ్చి అయ్యా అయ్యా అని అడిగితే ఏముంది చూడండి కావున నేను ఆ తరము వారి విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలతో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు అందుకు మీకు ఎప్పుడు క్షేమం ఉంటుందని చెప్పిండు నా మార్గం అంతటో మీరు నడుచుకోండి అన్నాడు కానీ ఇస్రాయేల్ ప్రజలు అలా ఆయన మార్గంలో నడిచిన వారు కాదు ఆయన మాట వినిన వారు కాదు ఆయన మాటకు చెవి ఎగ్గిన వారు కాదు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో ఎబ్రిల్ కు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చినము గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి చూడండి ఈరోజు దేవుడు ఏమంటాడు నా ఎదుట నీతిమంతుడు విశ్వాస జీవించును గాని అతడు వెనుకకు తీసినేడలన్న ఆత్మకు సంతోషం ఉండదు వాడు వెనుకకు తీస్తే నశించడానికే వెనుకకు తీసినవాడు అని ఆత్మను రక్షించుకోవడానికి మనం విశ్వాసం కలిగిన వారు మన ఎందుకన్నాడు నువ్వు దేవుని విశ్రాంతిలా ఆ రోజు ఆయన అలా చెప్పిండి ఈరోజు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు దేవుడు అంటుడు నేను కోపముతో కోపము రాదా నీకే ఎవడో ఒక మాట చెప్పకపోతే కోపం వస్తే నిన్ను ఇంతగా ప్రేమించి తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని ఆయన అంత గొప్ప దేవుడు ఎవరు సమీపించరని తేజస్సులో ఉండే దేవుడు ఆ పరమును వీడి నీ కొరకు ఏ నీలో యోగ్యత లేదు నీలో ఏమాత్రము భక్తి లేదు నువ్వు ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రేమించిన వాడు కాదు నిన్ను ఆయన ప్రేమించి నువ్వు నశించిపోకూడదని నిన్ను వెదకి రక్షిస్తే తన ప్రాణాన్ని కార్చి విలో పెట్టి నిన్ను కొనుక్కుంటే ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీ దుష్ట హృదయ ఆలోచనలతో నడుచుకుంటున్నావు ఆయన మార్గంలో నడవలసిన నువ్వు నీకిష్టమైన రీతిగా జీవిస్తూ నీకు ఇష్టమైన రీతిగా నువ్వు నడుచుకుంటూ ఎక్కడ కూడా దేవుడంటే భయం లేకుండా దేవుడి పట్ల విధేయత లేకుండా ఎక్కడ దేవుని మాట దేవుని ఆజ్ఞలు గై నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ జీవిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు ఉండి కూడా నన్ను దేవుడు ప్రేమించాలనుకుంటాం ఎంత మోసగాడివి నువ్వు ఎంత స్వార్థపరుడివి నువ్వు మాత్రం నీ జీవితాన్ని మార్చుకోవు నీలో ఏమైనవి తీసివేయలేవు నీ ప్రవర్తన మార్చుకోలేవు నీ జీవితాన్ని నీ బుద్ధిని మార్చుకోవు కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమించాలా దేవుడు మాత్రం నీ మీద కోపాడకూడదా ఏ నీతి అది ఎక్కడుంది ఇందులో న్యాయం ఈ రోజు లేరా క్రైస్తవులు అట్లా చూడండి సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి ఎందుకు విడిచిపెడుతున్నారు దేవుం గల దేవుణ్ణి తీయడం వల్ల మరలా లోకము తట్టు తిరగడం వల్ల పాపము తట్టు తిరగడం వల్ల శరీర కోరికల తట్టు తిరగడం వల్ల ధనాపేక్షలు స్వార్థాలు గర్వాలు అతిశయాలు ఒకప్పుడు ఉన్నవన్నీ మరలా కలిగొండడం వల్ల కదా ఆ విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అయిందైనను అది చెప్పేవాడికైనా వినేవాడికైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి విశ్వాసము లేని దుష్టహృదయం అందుకు దేవుని ఆత్మకు సంతోషం లేవు వాడు ఆ రీతిగా వెనుకకు తీస్తుండ కాబట్టే వాడు నశించడానికే వెనుకకు తీస్తున్నాడు ఈరోజు మనలో ఉందేమో దేవుని మాట వినని జీవితం దేవునికి లోబడని జీవితం దేవుని ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ప్రణాళికను కూడా తెలుసుకొని చేయలేని జీవితము ఇది దుష్ట హృదయం కదా చూడండి హెబ్రియలకు రాసిన పత్రిక దానికి ముందు చూడండి ఇప్పుడు రెండో వాక్యము హెబ్రియలకు రాసిన పత్రిక ఇంతవరకు మనం ఎప్పుడైతే వెనుకకు తీస్తామో దేవుని ఆత్మకు ఎందుకు సంతోషం ఉండదు అంటే తండ్రి చెప్పిన మాట అదే కుమారుడైన యేసు ప్రభు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది కూడా అదే వాళ్ళు ఆ రోజు ఆయన తండ్రిగా ఉన్నప్పుడు కోపం పుట్టించు కుమారుడిగా ఉన్నప్పుడు కూడా కోపం పుట్టించు ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఉన్నా కూడా కోపము విసుగు వస్తుంది ఇంత భ్రష్టులు వీళ్ళు ఇంత అవిధేయులు వీళ్ళు ఎక్కడ కూడా లోబడని వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు ఏం నమ్మకం రేపటి దినం నన్ను బట్టి దేవుడు తీర్పిస్తారన్న భయం లేదు అలాంటి భక్తి లేదు అలాంటి జాగ్రత్త లేదు నిర్లక్ష్యము నిర్లక్ష్యము నిర్లక్ష్యం నేను ఎంత నిర్లక్ష్యంగానే జీవిస్తే క్షమిస్తా లే అని స్వార్థంగా ఆలోచించడం చూడండి హెబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనము ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తాము హెబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై అయితే మనము నశించుటకు వెనుక కాము అంటే ఎవరు నేనైనా మీరైనా ఎవరైనా మనం ఎవరు కూడా నశించుటకు వెనుక కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం కాబట్టి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు చూడండి అదే హెబ్రియల్ పత్రికలో ఉంటది చూడండి ఎబ్రికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినము పదమూడు నుంచి నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠిన ఆయన చెప్పను కనుక పాపము కలుగు భ్రమ పాపము కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి చెప్పండి మీరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండి మీరు అబద్ధం ఆడకూడదు ఎవడన్నా నీకు బుద్ధి చెప్పే వాక్యం చెబితే తీసుకునేలాగా నువ్వు ఉన్నావా ఉన్నారా ఏంది వీడిట్ట చెబుతున్నాడు ఎందుకు నీ చెవులు దురద చెవులు కాబట్టి అవి నీకు తీయగలు కాబట్టి నీ స్థితిని చూపిస్తున్నాయి కాబట్టి మేమా ఇదే కదా కఠినపరుచుకోవడం అందుకు కల్పన కథల వైపు వాళ్ళకు అనుకూలమైన బోధకులు ఎందుకు వేరే వస్తే అది అంటారు కదా నీ గుట్టంతా బయట నీ స్థితి చూపించేవాడు నీ కొద్దు నీలో తప్పును చూపించేవాడు నీ వాడు ఇప్పుడు నీకు శత్రు అన్నట్టు వాడంటే ఇప్పుడు నీకు ద్వేషం అన్నట్టు ఈర్ష్యన్నట్టు అన్నట్టు ఎందుకు నువ్వు నొచ్చుకుంటూ అంటే నీలో విశ్వాసం లేని దుష్ట లేమా ఎవరిని మోసపరుస్తారు దేవుని సన్నిధిలో ఉన్నారు మీరు ఆయనలో జీవం పరిశుద్ధాత్మని మోసపరుస్తారా మీరు లేరా అట్లా లేరా బుద్ధి చెప్పేవాడిని తీసుకునే స్థితి ఉన్నారా ఎందుకు చెప్పాలా ప్రతి దినం అంటే ప్రతి దినం తప్పిపోతాం దేని చేత గావచ్చు. కావచ్చు గారెంట్ ఉందా నువ్వు రేపటి దినం ఏ సుప్రభోస్తే ను నువ్వు దేంట్లో తప్పిపోతున్నావు ఈరోజు నీ జీవితం దేంట్లో తప్పిపోయింది ఏ వాక్యంలో తప్పిపోయింది నీకు తెలుసా అందుకు ప్రతి దినం దేవుడు మాట్లాడతాం కానీ ఈరోజు మనుషులు దురద చెవులు వినలేరు ఒక అర్ధ గంట వాక్యం చెబితే వినలేరు నీ స్థితిని చూపిస్తే వినలేరు భక్తిహీనులు దుష్టుల సంఘం అంటే ఇదే కదా చూడండి పాపం కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఎందుకు నేడు అనే సమయం ఏమో రేపటి దినం నువ్వు ఉండవో గ్యారంటీ ఉందా నేను ఉంటానో ఉండనో గ్యారంటీ నాకుందా ఒకవేళ రేపు నువ్వు ఈరోజు అలా నీ జీవితాన్ని బట్టి నిన్ను బట్టి నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా పశ్చాత్తా పాడకుండా ఎక్కడ కూడా దేవుని ద్వారా క్షమాపణ పొందుకోకుండా సరి చేసుకోకుండా నువ్వు ఏంది నీ పరిస్థితి చూడండి ఎబ్రిల్ కు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదిహేను వచ్చినము ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతకు మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము మొదట మనకున్న దృఢ విశ్వాసం ఎప్పుడు రక్షణ పొందక యేసు ప్రభుని ఒప్పుకున్న తర్వాత అంతకు మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే అంట మీరు క్రీస్తుతో పావార అవుతారు లేకపోతే కాదన్నట్టు చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చినాము వినీ కోపము పుట్టించిన వారెవరు మోస చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగిచ్చను పాపము చేసిన వారి మీదనే కదా పాపములో ఉన్నవాడే వాక్యం ఒకవేళ చెబుతుంటే తీసుకోలేని వాడు ఎందుకంటే వాడి హృదయం నొచ్చుకుంటది వాడి స్థితి తెలియజేయబడుతుంటే వాడి హృదయం నొచ్చుకుంటది చూడు కాబట్టే ద్వేషిస్తారు సౌలులాగా పగబడతారు చూడండి కాబట్టి విని కోపం పుట్టించింది దేవుడు దేవునికి ఎందుకు కోపం పుట్టించారు ఇస్రాయలీలు ముందుకు సాగాల్సిన వాళ్ళు వెనుకు దీ దాన్ని కదా చూడు ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యంలో రాలిపోయను నశించిపోయినారు దేవునికి కోపం పుట్టించి దేవుని దేవుని ఎదుటే పాపం చేసిన దాన్ని బట్టి వారి శవాలు అరణ్యంలో పెట్టల్లాగా రాలిపోయినాయి అదే దేవుడు ఈరోజు లేడా కుమారుడిగా ఆయన మన పట్ల ఉన్నాడు కాబట్టి రక్షించుకోన తండ్రిగా ఆయన ఉంటే నువ్వు నేను సాలలేం ఎందుకంటే తండ్రి ఎప్పుడు శిక్షించేవాడు చూడండి అరణ్యంలో రాలిపోయినారు శవాలు దేవుని కోపం పుట్టించిన దాన్ని బట్టే కదా పాపాన్ని చేసిన దాన్ని బట్టి కదా ముందుకు సాగకుండా వెనుకకు తీసిన దాన్ని బట్టే కదా వీళ్ళు అరణ్యంలో రాలిపోయినారు శవాలు చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చినము తన విశ్రాంతిలో ప్రవేశింపలని ఎవరి గురించి ప్రమాణము చేసినాం అవిదే వారి గురించే కదా వీళ్ళు అవిదేయులు అంటే వెనుకకు తీసిన ప్రతివాడు అవిదేయుడు ముందుకు సాగవలిసిన నువ్వు ముందుకు నడవవలసిన నువ్వు మరలా పాపము తట్టు లోకము తట్టు నీకున్న శరీర క్రియలు తట్టు శరీర కార్యాలు తట్టు నీకున్న ఈష్టలను బట్టి దురాశలను బట్టి భోగములను బట్టి నీకున్న చెడు అలవాట్లు చెడు వ్యసనాలను బట్టి నువ్వు ఒకప్పుడు కలిగి ఉన్న వాటి పట్ల మరలా నీకు మనసు కలిగి ప్రేరేపింపబడి చేసిన దాన్ని బట్టే కదా దాన్ని బట్టే కదా ఈరోజు వెనుకకు తీస్తున్నారు వెనుకకు తీస్తే నువ్వు అవిధేత చూపించావు వీళ్ళు అరణ్యంలో శవాలు రాలిపోయినారు ఎందుకు వెనుకకు తీ బట్టి దేవుడికి దుఃఖ సంతోషం ఎక్కడుంది కోపం పుట్టించండి వీళ్ళు దేవునికి కోపం పుట్టించారు దేవునికి విసుగు తెప్పించారు ఈరోజు మన జీవితాలు ఉన్నాయో పరిశీలించుకోండి చూడండి హిబ్రిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పంతొమ్మిది వచ్చినాము కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అందుకు మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసము కనుగొనున విశ్వాస భ్రష్టులవుతారు విశ్వాసము లేని దుష్ట హృదయాలు కలిగి ఉంటారు వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటారు హృదయము కఠినమైతే దేవునిది ఏది కూడా నీకు తలకెక్కదన్నట్టు చూసుకోలేదు అందుకు హృదయం గురించే ప్రాముఖ్యంగా బైబుల్ అంతా చెప్పేది అన్నిటికంటే ఘోరమైనది మోసకరమైనది వ్యాధి కలిగినది దాన్ని గ్రహించగలవాడెవడన్నాడు ఆ హృదయము గ్రహించి శుద్ధీకరించబడిన వాళ్ళే దేవుని చూస్తారని చెప్పండి చూడండి హెబిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యయం ఒకటి రెండు వచ్చినాడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఈ వాక్యము పాత నిబంధనలో ఉన్న చూపిస్తూ ఆ చెయ్యి అటుపోయి ఇప్పుడు ఆ చెయ్యి ఎటు వస్తుంది నా సైడు నీ సైడ్ వస్తుంది అన్నట్టు మన సైడ్ వస్తుంది వాళ్ళకు పట్టినదే మీకు చెప్తున్నాడు జాగ్రత్తగా లేకపోతే వెనుకకు తీస్తే మరలా నీకున్నా వాటి తట్టు తిరిగితే వెనుకకు తీస్తే ఆ రోజు వాళ్ళ స్థితి ఏందో ఈ రోజు ఆ చెయ్యి అటు చూపిచి దేవుడు వాళ్ళని చూపిస్తూ చెయ్యి ఇప్పుడు నీ నా వైపు చూపిస్తున్నాడు దేవుడు అదే దుస్థితి నీకు పడుతుందని ఇది వాక్యం ఏదో వినిపోయేది కాదు ఒకానొక రోజు ఈ వాక్యాలు మన ప్రవచనాలు మన పట్ల నెరవేరేటప్పుడు అర్థమవుతుంది ఎంత మూర్ఖపు పని నేను చేసినానా ఎంత బుద్ధి పని ఆ రోజు నేను చేసినాను ఎంత అజ్ఞానంగా నేను ఉన్నానా ఆ రోజు నేను అలా నా హృదయాన్ని కఠిన పరచుకోకుండా దేవుని తట్టు తిప్పుంటే నా మనసు దేవుని వైపు తిప్పుంటే ఈ రోజు ఈ స్థితి ఈ బాధ నాకు వచ్చేది కాదని పశ్చాత్తాపడతారు కన్నీళ్లు విడుస్తారు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు అని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేము అని భయము కలిగి ఉందము ప్రతి దినం ఉండాలా ఈ భయం అందుకు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి పక్షపాతము లేకుండా మన క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు ఆయన మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడపండి ఎందుకు చెప్పాల భయం గురించి అంతా బాగుంది అంతా బాగుంది అన్నప్పుడు బాగానే ఉంటది ఎవరు ఊహించినప్పుడు ఒక్క రీతికి ఒక పెద్ద బ్లాస్ట్ జరిగితే ఎట్లుంటుందో అట్ట జరిగేటప్పుడు తెలుస్తుంది చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యామి రెండో వచనము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ చూడండి వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను చూడండి ఈ రోజు ఎన్ని వాక్యాలు ఉంటున్నాం అవి మనకు ప్రయోజనకరంగా మారుతున్నాయా నిస్ప్రయోజనంగా మారుతున్నాయా ప్రయోజనంగా మారితే ప్రతి వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉంటాయి నేనైనా నువ్వైనా ఎవడైనా ముందు వాక్యం అందరూ సమానులే ఎప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకుంటూనే ఉండాల దేవుడు పక్షపాతి కాడని దోషులను నిర్దోషులుగా ఎంచేవాడు కాదని ఆయనలో ఎలాంటి ఉండదు నువ్వెవడివైనా చెప్పాను నేనైనా ఆయనకి అంగీకారం లేకపోతే నన్ను శిక్షిస్తాడు ఆయన నామంలో అన్ని చేసినామన్న వాళ్ళని దేవుడు నా నామాన్ని బట్టి మీరు ప్రవచించినారు నా నామాన్ని బట్టి దయ్యాలు వెళ్ళగొట్టారు స్వస్థతలు చేసిందని దేవుడు వారిని తన రాజ్యంలో చేర్చుకున్నాడా మిమ్మల్ని ఎన్నడు ఎరగను పొమ్మన్నాడు పక్షపాతి కాడు యథార్థవంతుడైన సత్యవర్తుడు న్యాయాధిపతి ధర్మం కలిగిన వాడు నీతి న్యాయాలు జరిగించువాడు మనలో ఉండవ ధర్మం ఉండదు ఆ నీతి ఉండదు ఆ న్యాయం ఉండదు అలా ఏముండదు అన్నట్టు మనలు భేదాలే ఉంటాయి చూడండి కాబట్టి ఇంకొక వాక్యము ఫిబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై వచనము వెనుకకు తీస్తే ఎందుకు నశించిపోతాము ఫిబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై వచనంలో పగదీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము కదా అంటే పగదీర్చుకుంటాడు దేవుడు పగదీర్చుట నా పని నేనే ప్రతిఫలమితుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా కాబట్టి ఎరిగిన వాడు ఎప్పుడు భయంతో జాగ్రత్తగా ఉంటాడు ఎరగనివాడు ఆ భయం ఉండదు ఆ జాగ్రత్త ఉండదు నిర్లక్ష్యంగా ఉంటాడు ఇక్కడ మాట చెప్తాడు హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై వచనంలో జీవము దేవుని చేతిలో పడుట భయంకరము అందుకు అరణ్యంలో రాలిపోయిన శవాలు నువ్వు జీవము దేవుని చేతిలో పడ్డావంటే అది ఎట్లా ఉంటుందంట భయంకరము అది మనకు బాగా అర్థమవ్వాలంటే ఇర్మియా గ్రంథము పదిహేను అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు అప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను మోసేయు సమూయలను నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు ఎవరు గురించి చెప్తున్నాడు నా ఎదుట మోసే ఉన్న సమూయలు వీళ్ళెవరు ముందుకు సాగిన వాళ్ళు నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు వీళ్ళని ఒప్పుకున్నటకు కదా ఇస్రాయిలీలు ఎవరు దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళు కదా అని నా వారు కదా అని దేవుడు వాళ్ళని అంగీకరించడండి ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు నీతి న్యాయం ఆయనలో ఉంది ధర్మము ఆయనలో నుండి వచ్చింది యథార్థం ఆయనలోనే ఉంది సత్యము ఆయనలోనే ఉంది నిజము ఆయన నా బిడ్డలే కదా నేను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న కదా అని చెప్పి నువ్వు పాపములో ఉండి అపవిత్రతలో ఉండి నీ ఇష్టానుసారంగా ఉండి రేపటి దినం ప్రభువా ప్రభు అంటే క్షమిస్తాను చూడండి ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము ఎందుకు అప్పుడు వాళ్ళంటారంట మేము ఎక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడలా నీవు వారితో ఇట్లను ఎహోవా ఈ మాట సెలవిచుచున్నాడు ఎందుకు జీవమగల దేవుని చేతిలో పడితే ఎందుకు భయంకరము ఎందుకు ఆయన పగదీర్చుకుంటాడో చెప్తున్నాడు యహోమా యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు చావునకు నియమింపబడిన వారు చావుకును కడ్గమునకు నియమింపబడిన వారు కడ్గమునకు క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను ఎహోవ వాక్కు ఇదే ఎందుకు నా నా ప్రజలను అంగీకరించట్లేదు నాకు మనసు ఉండదంటే వాళ్ళ చేసినదే వాళ్ళ నెత్తి మీదకు వస్తుంది ఈరోజు నువ్వు చేసే అవిదేత రేపు దినం నీ నెత్తి మీదకి వస్తుంది అన్నట్టు నువ్వు చేసే పాపం ఈరోజు నువ్వు దేవుని పట్ల లోబడని జీవితం భయపడని జీవితం దేవుని వాక్య ప్రకారంగా అదే ఒక దినం నీ నెత్తి మీదకి వచ్చిద్ది దేవుడు అందుకు ప్రతి వాణి క్రియల ఫలము చొప్పున అన్నాడు ఈ రోజు నిన్ను ఎవడు అడగపోవచ్చు ఒకవేళ ఎవడైనా నిన్ను ఆ రీతిగా వాక్యాన్ని చూపించినా నీ ఉదయం కఠినపరుచుకోవచ్చేమో ఈరోజు దాటిపోవచ్చేమో రేపు ఆ ప్రభువు నుండి నువ్వు దాటిపోలేవన్న సంగతి మర్చిపోవద్దు యహోవ వాక్కు ఇదే చంపుటకు కడ్గము చీల్చుటకు కుక్కలు తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు భూ అను ఈ నాలుగు విధములు బాధలు వారికి నియమించి ఉన్నాను చూడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి జీవము దేవుని చేతిలో పడితే ఎందుకు భయంకరమో చూడండి రాజైన ఇజికియా కుమారుడకు మనస్తే ఎరుషలేమలో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుతున్నాను ఎరుశలేమ నిన్ను కరుణించు వాడెవడు ఎవడు నిన్ను కరుణించగలడు నేనే కదా అంటాడు దేవుడు అలా నిన్ను కరుణించవలసిన వాడిని నేనే నిన్ను కనికరించట్లేదంటే నువ్వు ఎంతగా నా ఎదుట దోషువైనవో ఎంతగా ఈ ప్రజలు నా ఎదుట దోషులైన వీళ్ళు ఎంతగా నా మాట వినకుండా నా మాటకు చెవి అగ్గకుండా నా మాటలను బట్టి నన్ను బట్టి అంగీకరించి ముందుకు నడవకుండా వెనుకకు తీసి దేవుని దృష్టికి పాపాన్ని చేసిన దాన్ని బట్టి వాళ్ళు చేసిన ఏహమైన దాన్ని బట్టి ప్రభు ఎదుట చేసిన ప్రతి నీచమైన కార్యాలను బట్టే కదా నేను ఈరోజు కరుణించట్లేదు అంటున్నాడు ఎరిశలేమా నేను కరుణించువాడెవడు నీ ఎందు జాలిపడువాడెవడు కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచిని ఎద్దకు వచ్చును యహోవ వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు ఈ రోజు దేవుణ్ణి విసర్జించట్లేదా మనకున్న దురాశలకి మనకున్న శరీర అలవాట్లకి మనకున్న ఇంకా మార్పు జీవితాలకి ఇది తప్పని తెలిసి కూడా తప్పు చేస్తున్న బుద్ధిహీనులు మూర్ఖులు చిన్న చిన్న దురాశలకు చిన్న చిన్న చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు పాపాలకి అవిధేయత చూపిస్తున్నారు కాబట్టే దేవుడు అంటున్నాడు యహోవ వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను సంతాప పడి నేను విసికి ఉన్నాను విసిగి పుట్టింది దేవుడికి అందుకు అరణ్యంలో కూడా వాళ్ళు కోపం పుట్టించి విసుగు తెప్పించారు ఎవరు హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళు దేవుని మాట వినని వాళ్ళు దేవుని మాటకు చెవి వాళ్ళు వాళ్ళ మనసు మార్చుకొని దేవుని తట్టు వాళ్ళ హృదయాలు తిప్పలేని వాళ్ళు ఏం భక్తి ఏం నమ్మకం ఇది ఏసు ప్రభుని ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలా ఇలాంటి విధానాలు కలిగిన వారం అయితే ఎందుకు నీ భక్తి ఏమన్నా నిన్ను రక్షిస్తుందా నీ విశ్వాసం ఏమన్నా నిన్ను రక్షిస్తుందా క్రియలు లేనిదైతే ఒట్టిగా ఉండి మృతమవుతుందని ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇది గ్రహించుకో మనం ఇట్లా మన జీవితాలను బట్టి మనం ఆలోచించుకోం ఇట్లా మన జీవితాలను బట్టి దేవుని ఎదుట మనం ఉండం చూడండి దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు పౌలు చెప్పినా ఎవరు చెప్పినా వాక్యం ఒకటే కదా ఆ రోజు ఉన్న ఆత్మ పౌల్లో ఉన్న ఆత్మ ఇన్ని ఆత్మలు ఉన్నాయా ఉన్న దేవుడు ఒక్కడే కదా అందరిలో ఉండి అందరి పైన వ్యాపించి ఆయన ఆయన ఉద్దేశాన్ని జరిగిస్తున్నాడు మార్పు ఎట్టుంటది వాక్యంలో ఎందుకు మార్పు వస్తుంది ఆ రోజు దేవుడు మాట్లాడిన మాట ఆ రోజు దేవుని బిడ్డల పట్ల ఉన్న దేవుడు ఈ రోజు అలానే ఉంటే అలానే చేస్తాడే తప్ప ఆయన ఎందుకు మారుతాడు చూడండి దేవుడు ఎందుకు అంటున్నాడు యహో వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింపజేయనట్లు అదే పౌలు చెప్తున్నాడు మనము నశించుటకు వెనుక తీవారం కాము ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసము కలిగిన వారము ఇలాంటి ఆత్మను రక్షించుకోలేని విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో నాలో మనలో ఉంటే చూచుకోండి జాగ్రత్త ఇకనైనా దేవుని తట్టు తిరగండి మీ మనసు మార్చుకోండి దేవుని ఎదుట సాగిలపడి మీ మెడలు ఉంచి పశ్చాత్తాపడండి మిమ్మల్ని మార్చుకోండి లేకపోతే మీరందరూ నశించిపోయే మీరందరూ చావుకు లోబడిన నేనుంటే నేనైనా మీరుంటే మీరైనా వాక్యము అందరికీ ఎవడైనా తరే ఆయన నుంచి తప్పించుకోలేడు ఆయన చేతిలో పడ్డావా నువ్వు భయంకరంగా ఉంటావు నీ జీవితం జీవము గల దేవుని చేతిలో పడ్డారా ఆయనను ఎదుర్కొ పర్వతాలు కూడా ఆయన ఉగ్రతని సహించలేవంట ఆయన ఎదుట ఏది కూడా నిలబడలేదు ఆయన ఉగ్రత ఎదుట ఆయన కోపం ఎదుట ఈరోజు ఆ ప్రభు పట్ల ఆ కోపము ఆ ఉగ్రత చూపిస్తే నువ్వు జాడలేకుండా పోతావు ఇకనైనా మార్చుకోవాలా మనం ఇకనైనా వెనుకకు తీయడం మార్చుకోవాలా మనకున్న దుష్ట ఆలోచనలు దుష్ట తలంపులు మానుకోవాలా మనకున్న శరీర కార్యాలు శరీరానుసారమైన వాటిని మార్చుకోవాలా లోకం పట్ల ఉండే వాటికి దురాశలకి భోగాలకి ఈచ్ఛలకి ఇవన్నీ మానుకోకపోతే నువ్వు వెనుకకు తీసిన వాడు ఖచ్చితంగా నువ్వు నశించుకోవడానికే వెనుకకు తీస్తున్నా చూడండి హిరిమ గ్రంథము పదిహేనో అధ్యాయం ఏడో వచనము దేశ నేను వారితో చూడండి దేశ నేను వారిని చేతతో తూర్పూరా పట్టుచున్నాను కాబట్టి యేసుప్రభ అదే చెప్పింది కదా బాబు తీసిమిచ్చు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసుకును అన్నాడు ఇప్పుడు అదే చెప్తున్నాడు చూడు ఆ రోజు ఇరిమియా ప్రవక్త చెప్పిందే బాప్తి ఇచ్చి యోహన్ ప్రవక్త అంటే దేవుడు మారడు అది పాతదైనా కొత్తదైనా దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పూర పట్టుచున్నాను నా జనులు తమ మార్గములు విడిచి నా యొద్దకు రారు చూడు దేవుడు రూఢీపరుచుకుంటున్నాడు వీళ్ళు రారు ఎందుకంటే విననొల్లని ప్రజలు వీళ్ళు చెవి యొక్కని ప్రజలు వీళ్ళు హృదయాన్ని కఠినపరుచుకున్న భ్రష్టులు విశ్వాసం లేని విశ్వాస ఘాతకులు నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్కు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను నశింప చేయుచున్నాను అని చెప్తున్నాడు ఈ దేవుని వాక్ ప్రవచనం ఇది ఈ ప్రవచనం ఇప్పుడు కూడా నెరవేర్తుంది లేదా ప్రకటన గ్రంథం అంతా అదే కదా చూడండి ఎహెచ్కల్ గ్రంథము ఇరవై నాలుగో నుంచి ఎహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటో వచనం నుంచి తొమ్మిదవ సంవత్సరము పదవ నెల పదవ దినమున ఏవ వాకు నాకు ప్రత్యక్ష మగు ఇలాగూ నరపుత్రుడా ఈ దినము పేరి రాసి ఇంచుము నేటి దినము పేరి రాసి ఇంచుము ఈ దినము బబులోను రాజు ఎరుసల మీదకి వచ్చుతున్నాడు మరియు తిరుగుబాటు చేయు ఈ జనుల గురించి ఉపమాన రీతిగా ఇట్లా ప్రకటింపము ప్రభువైన యుహోవా సెలవిచ్చిన దేమనగా కొండను తెచ్చి అంటే ఇక్కడ ఉపమానం చదువుతున్నాడు ఆ ప్రభువే కదా పత నిబంధనలో కుమారుడిగా వచ్చి ఉపమానాలు చెప్పింది ఎందుకు వీళ్ళు చూడాలా వినాలా గ్రహించాలా మనసు తిప్పుకొని నా తట్టు తిరిగి స్వస్థత పొందుకోవాలా ఆయన పొందిన గాయాల చేత స్వస్థత అంటే అదే కదా చూడండి ఏం చెప్తున్నాడు కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము ఒక కొండ తెచ్చి దాని నిండా నీళ్లు పోసి ఒక పొయ్యి మీద పెట్టుము తొడ జబ్బ మొదలుకొని తొడ జబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపము చూడండి మంచి మొక్కలన్నీ చేర్చి దేంట్లో ఏమంటున్నాడు ఆ కొండలో వేయమంటున్నాడు మంచి ఎముకలను ఏరి ఆ కొండను నింపమని చెప్తున్నాడు ఆ కొండ ఎక్కడుంది ఈ పొయ్యి మీద ఉంది మందలో శ్రేష్టమైన వాటిని తీసుకునుము అందున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టలు పోగు చేయము కాబట్టి శ్రేష్టమైనవి తీసుకొని ఎముకలన్నీ ఉడుకున్నట్లు చాలా కట్టెలు ఎందుకు ఎక్కువసేపు కదా ఎముకలు గట్టిగా ఉంటాయి కదా కాబట్టి మంట గట్టిగా పెట్టాలి కదా అంటే చూడండి అర్థం చేసుకోండి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకున్న ఎముకలు ఉడుకున్నట్లు చాలా కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలునంతగా ఉడికించము కాబట్టి ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా నరహంతకులు ఉన్న పట్టణమునకు శ్రమ ఇప్పుడు ఆ నరహంతకులు ఎవరు ద్వేషించేవాళ్ళు మనలో లేదా ద్వేషం నీకు శ్రమ దేవుడే సెలవిస్తున్నాడు తన వాకు ద్వారా నువ్వెవడినైతే ద్వేషిస్తున్నావో నువ్వు ఒక నరహంతకుడివి ఆ నరహంతకులు ఉన్న పట్టణానికి ఇప్పుడు ఏంటంట శ్రమ మడ్డిగల కొండ ఆ కొండ ఎట్టుందంట మడ్డి అంతా మురికి మడ్డిగల కొండ మానకొండ మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ మురికి దేనికి సాదృశ్యం మాలిన్యం దేనికి సాదృశ్యం పాపానికి చీటి దాని వంతున పడలేదు దానిని ముక్క ముక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాన్ని కప్పివేయినట్లు దానిని నేల మీద కుమ్మరింపగా వట్టి మీద దానిని చిందించెను కావున నా క్రోధము రానిచ్చి కోపం దేవుడు ప్రేమ ప్రేమ అని చూస్తున్నావు ఇది ఎవరు చేస్తున్నారు ఇది కూడా దేవుడే కదా కుమారుడిగా వచ్చి రక్షించుకోవాలని ప్రేమ స్వరూపిగా మారిండు నిన్ను రక్షించుకున్నాడు అలా రక్షింపబడిన నువ్వు ముందుకు సాగకుండా వెనుక అదే ప్రేమ నా పట్ల దేవుడు చూపిస్తాడు అనుకుంటున్నావు చూసినావా ఇది పాపము వలన ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టినన్నాడు చూసినావా ఇది భ్రమ అన్నట్టు ఇది మోసం అన్నట్టు కుమారుడిగా రక్షించుకున్నాడు అలా రక్షింపబడిన నువ్వు ముందుకు సాగకుండా వెనుకకు తీస్తే అదే ప్రేమ దేవుడు చూపిస్తాడా దేవునికి ఇష్టం లేని ఏమైన పనులు చేస్తు నీచమైన పనులు చేస్తూ అసహ్యమైన పనులు చేస్తూ ఎక్కడ కూడా దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు దేవునికి లోబడకుండా దేవుని ప్రకారంగా చేయకుండా దేవుడు నన్ను ప్రేమిస్తాడని ఎట్లా అనుకుంటావు నువ్వు పాపంలో ఉండి కూడా దేవుడు నన్ను ప్రేమిస్తాడని చూడండి కావున నా క్రోధము రానిచ్చి కావున నా క్రోధము రాణించి నేను ప్రతీకారము చేయునట్లు అదే కదా పౌలు ఎబ్రి పత్రికలో చెప్పి పగ తీర్చుకున నా పని నేను ప్రతీకారము చేయునట్లు అది చిన్న రక్తము కప్పబడకుండా దానిని వట్టి మీద నేనుండనిచ్చి తిని ఇక్కడ ఈ వాక్యం కన్క్లూజన్ వాక్యము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్టణముకు శ్రమ నేను విస్తరించి కట్టెలు పేర్చబోచున్నాను ఎందుకు మంట చాలా కట్టలు పేర్చుము అగ్ని రాజబెట్టము మాంసమును బాగుగా ఉడగబెట్టము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా తరువాత దానికి తగిలిన మస్టును మడ్డియూ పోవునట్లు అది వేడి అంటే ఇంతగా శ్రమ పెట్టిన నువ్వు చూడండి అది మడ్డియు పోనట్లు అది వేడి అయి వరకు వట్టి మీదనే ఇంచము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకునినను దేవుడు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను అంటే పోతుందా మనలో పోతుందా ఆ మురికి ఆ మాలిన్యం ఆ విధి అయిత కలిగిన జీవితం పోతుందా అంతగా శ్రద్ధ పెట్టుకొని ఇంతగా నేను ప్రయాస కూడా దేవుడు విసుగు బుట్టేటట్టే మనుషులు తయారైపోతున్నారు చూడు అలసట పుట్టు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము నీకు కలిగిన అపవిత్రతయే నీ కామూత్రతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకునినను నీవు శుభ్రపడకపోతివి ఈ వాక్యము చెప్పడానికి దేవుడు ఈ వాక్యం చెప్పాడు దేవుడు మనల్ని బాగు చేయాల శుభ్రం చేయాలా మనలో ఉన్నవన్నీ తీసేయాలని ప్రతి దినం మాట్లాడుతుంటే వినగలుగుతున్నావా శుభ్రపడకపోతే ఏం నీ జీవితంలో మార్పు లేకపోతే ఏం ఈ భక్తి నిన్ను రక్షిస్తుంది ఈ నమకం నిన్ను కాపాడదాం అనుకుంటున్నావా మోసపోకండి ప్రేమల్లో ఉండబాకండి వాస్తవంలో ఉండండి నిజంలో ఉండండి అది తెలియజేసేదే దేవుని వాక్యం వాక్యాన్ని బట్టి నువ్వు లేకపోతే నువ్వు ఆపద్దికుడివి నువ్వు ఎవడివైనా ఎంతటి నీ గురించి నువ్వు ఇతరులకు ఎంతగా గొప్పగా చెప్పుకున్న నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునంటాడే సుప్రభ్ ఎందుకంటే వాక్యాన్ని బట్టి నువ్వు నడిచిన కాదు ఆయన మార్గాన్ని బట్టి నువ్వు నడిచిన కాదు ఆయన త్రోవలను నడిచిన కాదు ఆయన మాటను వినని ఆయన త్రోవను విడిచిన ఆయన మార్గములను విడిచిన మీ జీవితాలు అట్లా ఉన్నాయేమో దేవుడు చూపించిండు కాబట్టే ప్రార్థించిన తర్వాతనే నన్ను ఇది చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిండు నేనుంటే నన్ను చూసుకోవాలా మీరుంటే మిమ్మల్ని చూసుకోవాలా లేదు మేము మనుషులను బట్టే మేము గనులైన వారిని బట్టే వింటామంటే ఒకరి రోజు దేవుడు కట్టెలు పేర్చి దాని మీద నేను పెడతాడు ఆ అగ్నికి ఆ కట్టెలు పేర్చుకునే మంటకి అప్పుడు తెలుస్తుంది నొప్పి బాధ ఆ రోజు అనుకుంటే ఏం లాభం వాడు ఆ ధనవంతుడు మండుతున్న అగ్నిగుండంలో పోయినాక అనుకుంటున్నాడు ఆ రోజు అనుకుంటే ఏముంది వెనుకకు తీసి ఆ మండుతున్న అగ్నిలో ఉన్నప్పుడు అనుకుంటే ఏం ఆ రోజు అనుకుంటే ఏంది ఈ దినమే నేడే అనే దినము అనే సమయం ఎందుకు చెప్తుంది బైబుల్ ఇది అవకాశం అన్నట్టు చూడండి ఎబ్రి యాకోప్రాసిన పత్రికలు ఉంటది మేలనేది ఎరిగి కూడా అలాగూ చేయని వాడికి పాపము కలుగుద్దంట పాపం మీరు అనుకుంటున్నారేమో చూడండి దేవుడు ఎందుకు ఆ వాక్యం మనకి మనతో మాట్లాడుతున్నాడు నాతో మీతోటి యాకోబ రాసిన పత్రిక చాలా మంది పాపం అనుకుంటే ధీమాగా ఉంటున్నారు మేము ఇట్లా లేము కదా అట్లా లేం కదా మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు చూడండి యాకోబ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నుంచి చూస్తే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు రేపేమీ సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కాబట్టి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునవలేను ఇప్పుడైతే మీరు డమ్మముల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయం అంతయు చెడ్డది ధీమాగా ఉంటున్నారేమో అతిశయిస్తున్నారేమో మేము అబ్రహం సంతానం అన్నట్టు వాళ్ళు ధీమాగా కదా మీలో అలాంటి ధీమా ఉంటే దేవుడు అణచివేస్తాడు చూడండి కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును ఇన్ని వాక్యాలున్నాం ఇది మేలని తెలిసి చేసినమ్మా మీరు పాపులు కాదా నేను లేదా అపరాధం లేదా నువ్వు ఎట్లా యోగ్యుడిగా నేను నువ్వు అతిశయించుకుంటూ గొప్పగా చెప్పుకుంటావు నీకు ఎన్నో మేలైనవి చెప్పి ఏ రోజు ఆ మేలైనది నువ్వు చేయకుండా దాని నీకు పాపం కలిగిందే అని చూడలేని భ్రష్టుడివి గుడ్డివాడివి దూరదృష్టి లేని వాళ్ళు పాపం కదా ఇది ఎన్ని వాక్యాలు దేవుడు మనకి చెప్పిండు అవన్నీ మనకు మేలుకరమనే కదా అలా మనం ఉండాలనే కదా ఏ రోజన్నా చేసినమా అలా వాక్యాల ప్రకారంగా మనం ఉన్నమా అలా చేయని వానికి ఏం కలుగుతుందంట పాపం కలుగును శుభ్రపడిపోతున్నామా చూడండి వాక్యాల బట్టి చూస్తే నీ స్థితి నా స్థితి అందరి స్థితిలో బయటపడిపోతాయి కాబట్టి చూడండి నేను ఇంత శ్రద్ధ పుచ్చుకునేను దానిని విస్తారమైన దుష్ మస్టు పోదాయను కూడా దానిని అగ్నిలో వేయము నీకు కలిగిన అపవిత్రతయే నీ కాముత్రతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనిను నువ్వు శుభ్రపడకపోతేవి నా క్రోధమును నీ మీద తీర్చుకున్న వరకు నీవు శుభ్రపడక ఇందువు నేను మాట ఇచ్చి ఉన్నాను అది జరుగును నేనే నెరవేర్చదను నేను వెనుకకు తీయను మీరు తీసినట్టు నేను వెనుకకు తీయను కనికరింపను సంతాప పడను నీ ప్రవర్తన బట్టియు నీ క్రియలను బట్టియు నీకు శిక్ష విధింపబడును ఇదే యుహోవ వాక్కు ఎందుకు దేవుడు శిక్షిస్తుందంట మన ప్రవర్తనని బట్టి మన క్రియలను బట్టి దేవుడు ఈరోజు మాట్లాడండి ఎంతమంది ఇందులో విన్నారు ఎంతమంది వింటున్నారు తెలియదు మీ జీవితాలను బట్టి ఒక్క వాక్యం అయ్యా నా జీవితంలో ఎన్నో మేలైన వాక్యాలు నేను విన్నా కానీ ఏ రోజు దాని ప్రకారంగా చేయలేదు అది కూడా పాపమే మీరు ఉండొచ్చు ఇవన్నీ మేము కాదు కదా మాలో అలాంటి ఏ బలహీనతలు లేవు పాపాలు లేవనుకోవచ్చు కానీ మీలో అలా ఉండక ఉంటే దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడ రేపటి దినం ఏం చెప్పాలో నేను ఇన్ని వాక్యాలు చూసినా నాకు నేను చెప్పననుకున్నా ఈరోజు ఎందుకంటే నాకు ఏ వాక్యము ప్రేరేపించబడట్లేదు ఎందుకంటే ప్రతి వాక్యము నాకు ప్రభు చెబితే తప్ప నేను ఏ రోజు కూడా నా సొంతగా ఏ రోజు ఏ వాక్యం నేను చెప్పలేదు ఏ రోజు కూడా నేను ఇది చెప్పాలా ఇలా ఇష్టపడి చెప్పిన బోధ నేను ఏ రోజు చేయలేదు అందుకు నన్ను నిలబెట్టి ఈ రీతిగా మాట్లాడే ఆ దేవుడే సాక్షి ఆయన ప్రేరేపించినవి నేను చెప్పినా విని వాళ్ళు ఉన్నారు తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు దూరమైన వాళ్ళు ఉన్నారు అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ నాకిచ్చిన పని నేను నమ్మకంగా చేయాలి నాకు ఇచ్చిన పని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అది వినే కఠినంగా ఉండొచ్చు వినే కష్టంగా ఉండొచ్చు నొచ్చుకోవచ్చు నొచ్చుకోకపోతే నా నా నోటి మాట అగ్ని వంటిది కాదని ఎందుకన్నాడు ఒకవేళ మన ఉదయాలు కఠినంగా ఉంటే మాట అగ్నిలాగా తగులుతుందేమో అది నొప్పి కలిగిస్తుందని చెప్పి తిట్టుకుంటే వాడు ఎప్పుడు ఎట్లనే చెప్తాడని ఎప్పుడు మనకి ఎట్లనే మాట్లాడతాడనుకుంటే దానికి పాత్రులు మీరే కాబట్టి ఈ వాక్యాలను బట్టి మనం కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం మనం కూడా ఆ రోజు వాళ్ళు మెడ వంచలా మనం మెడ వంచుదాం నాలో ఉన్న అవిదేత ఉంటే ప్రభావ నాలో ఏమైనా ఈ వాక్య నా జీవితం ఉంటే నన్ను క్షమించని కన్నీటితో ప్రార్థన చేద్దాం విరిగి నలిగిన హృదయంతో విరిగి మనల్ని మనం దేవుని దగ్గర తగ్గించుకుంటూ సాగిల ఆయన కనికరాన్ని అడుగుదాం నన్ను క్షమించు ప్రభు అని అడుగుదాం ఆ రాబో ఉగ్రత నుండి తండ్రి నన్ను తప్పించు ప్రభు అడుగుదాం నేను నా మనసు తిప్పుకొని నా హృదయాన్ని నీ తట్టు తిప్పుతాను అనే ప్రార్థన చేయండి మీకు స్వస్థత వస్తుంది అది మీ ఆత్మకైనా శరీరంకైనా లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఆ బబులోను వేషలాగను ధీమాగుంటావన్నట్టు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి గొప్ప దేవ కృపా కనికరం తండ్రి జీవం గల సత్య స్వరూప యొక్క దేవానికి వందనాలు స్తోత్రములు ఇంతవరకు ప్రభానైనా నేను ఏ పాటి వాడని నాలో ఏ యోగ్యత లేదు నేను దేనికి పనికిరాని మనుషుల చేత విసర్జించబడిన వాడిని ప్రభానైనా తండ్రి కానీ ఎన్నికలేని నన్ను ఈ దినం నువ్వు ఏర్పరచుకొని ఈ వాక్యాలన్నీ నాకు ప్రేరేపించి ఈ దినం నన్ను నిలబెట్టి నాలో నువ్వు దేవా ఈ వాక్యాల ద్వారా దేవ నాతో మాతో మా అందరితో మాట్లాడినావు ఇది ప్రభు వల్ల కలిగిందని నేను నమ్ముతున్నాను ప్రభా కాబట్టి ఈ వాక్యాల ప్రకారంగా దేవ నేను తీర్మానించుకుంటున్నాను నా జీవితం ఏమన్నా మీకు అంగీకారంగా లేకపోతే నా ప్రవర్తన ఏమో నా క్రియలేమో కానీ నైనా నేనేమన్నా వెనుకకు తీస్తుంటే ముందుకు సాగకుండా తండ్రి అలా నీ పరిశుద్ధాత్మని ఒకవేళ నేను దుఃఖపరుస్తుంటే అలా నన్ను నేను నశింప చేసుకోవడానికి వెనుకకు తీస్తుంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను దేవా నువ్వు ఎంతగా కట్టెలు పేర్చి అగ్ని రాజేసి మంట పెట్టినా కూడా అది శుభ్రపడనంటుంది ప్రభావ మాట విననంటుంది దానికున్న మస్టును విడిచిపెట్టనంటుంది మేము అలా ఉండొద్దు ప్రభ నాయన మేము శుభ్రపడతాం దేవా తండ్రి ప్రభ కబట్టి నా ఆయన మాలో ఏమైనా హేయమైన ఉంటే నీ దృష్టికి నీచమైన ఉంటే అసహ్యమైన ఉంటే అబద్ధము జరిగించే కార్యాలు ఉంటే మా జీవితమే నీ వాక్య ప్రకారంగా లేకుండా అబద్ధములాగా తండ్రి వేషధారణ లాగా కపటములాగా ఉంటే మమ్మల్ని క్షమించండి ఆ రీతిగా నన్ను కూడా క్షమించి ఈ వాక్యాన్ని సాత్వికంతోనే నన్న హృదయంలోకి ఆహ్వానిస్తూ తండ్రి ఆ రీతిగా నాయన యేసు పరిశుద్ధ నామంలో దేవా నీకు ప్రార్థించి నేను అడిగి తండ్రి ఆమె మన ప్రభు అయిన ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి రక్త సంబంధుకులకి బంధువులకి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న ప్రతి సకల పరిశుద్ధులందరికీ మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆ సిస్టర్ బ్రదర్ అందరికి ప్రైజ్ల బ్రదర్ సిస్టర్ అందరికి